యూనిట్ ట్వంటీ లెసన్ నైంటీ ఫోర్ ఓన్లీ స్టార్ట్ శర్మ చూడు నేను ఈ పళ్ళాలు గిన్నెలు చెంచాలు కొన్నాను ఎలా ఉన్నాయి ఈ పళ్ళెం ఎంత పన్నెండు రూపాయల నలభై పైసలు ఒక్కొక్క పళ్ళ్యానికి ఒక్కొక్క చెంచా ఊరికనే ఇచ్చాడు ఇన్ని పల్ల్యాలు ఏం చేసుకుంటావు ఎవరికోసం తెచ్చావు మాకోసమే తెచ్చుకున్నాను వాడుకోటానికి ఇన్నింటిని ఒకసారి వాడతారా దాందే ఉంది అవసరం వచ్చినప్పుడు వాడతాం అన్నింటికి ఇంకా డబ్బు ఇవ్వలేదు కొన్నింటికే ఇచ్చాను ఎన్నింటికిచ్చావు నాలుగు పళ్ల్యాలకు మూడు గిన్నెలకు ఇచ్చాను మిగిలిన వాటికి తర్వాత ఇస్తానన్నాను ఇంకా మా ఆవిడ వీటిని చూడలేదు మిగిలిన ఆవిడకు నచ్చితే ఉంచుతాను నచ్చకపోతే తిరిగి ఇచ్చేస్తాను మళ్లీ ఇవ్వడం దేనికి ఉంచుకో మీ ఆవిడ లోపల ఏదో పాట పాడుతున్నట్లుంది ఇంకా ఎవరున్నారు లోపల ఎవరూ లేరు ఒకటే కూర్చుని పాడుకుంటున్నది ఆవిడ పాడటం మొదలుపెట్టింది అంటే ఇంకా ఈ లోకంలో ఉండదు చూడు ఎవరో తలుపు కొడుతున్నారు ఎవరూ లేరు తలుపులు గాలికి కొట్టుకుంటున్నాయి ఏమిటి నీ వేలికి రక్తం వస్తున్నది ఇందాక పెన్సిల్ చెక్కుతుంటే వేలు కోసుకున్నది సుబ్బారావు రవి మాట్లాడుకోవటం లేదెందుకు వాళ్ళిద్దరూ పోట్లాడుకున్నారు ఇద్దరికి కోపం ఎక్కువ ఒకరినొకరు తిట్టుకుంటారు లిసన్ అండ్ రిపీట్ స్టార్ట్ శర్మా శర్మ చూడు నేను ఈ పళ్ళాలు గిన్నెలు చెంచాలు కొన్నాను చూడు నేను ఈ పళ్ళ్యాలు గిన్నెలు చెంచాలు కొన్నాను ఎలా ఉన్నాయి పన్నెండు రూపాయల నలభై పైసలు ఒక్కొక్క పళ్ళ్యానికి ఒక్కొక్క చెంచా ఊరికనే ఇచ్చాడు ఒక్కొక్క పళ్ళ్యానికి ఒక్కొక్క చెంచా ఊరికనే ఇచ్చాడు ఇన్ని పళ్ళ్యాలు ఏం చేసుకుంటావు ఇన్ని పళ్ళ్యాలు ఏం చేసుకుంటావు ఎవరి కోసం తెచ్చావు ఎవరి కోసం తెచ్చావు మా కోసమే తెచ్చుకున్నాను వాడుకోటానికి మా కోసమే తెచ్చుకున్నాను వాడుకోవటానికి ఇన్నింటినీ ఒకసారే వార్తారా ఇన్నింటినీ ఒకసారే వాడతారా దాందేముంది దాందేముంది అవసరం వచ్చినప్పుడు వార్తాం అవసరం వచ్చినప్పుడు వార్తాం అన్నింటికి ఇంకా డబ్బు ఇవ్వలేదు అన్నింటికి ఇంకా డబ్బు ఇవ్వలేదు కొన్నింటికే ఇచ్చాను కొన్నింటికే ఇచ్చాను ఎన్నింటికి నాలుగు పళ్ళాలకు మూడు గిన్నెలకు ఇచ్చాను నాలుగు పళ్ల్యాలకు మూడు గిన్నెలకు ఇచ్చాను వాటి తర్వాత ఇస్తానన్నాను మిగిలిన వాటికి తర్వాత ఇస్తానన్నాను ఇంకా మా ఆవిడ వీటిని చూడలేదు ఇంకా మా ఆవిడ వీటిని చూడలేదు మిగిలిన ఆవిడకు నచ్చితే ఉంచుతాను నచ్చకపోతే తిరిగి ఇచ్చేస్తాను మిగిలినవి ఆవిడకి నచ్చితే ఉంచుతాను నచ్చకపోతే తిరిగి ఇచ్చేస్తాను మళ్ళీ ఇవ్వటం దేనికి ఇవ్వటం దేనికి ఉంచుకో ఉంచుకో మీ ఆవిడ లోపల ఏదో పాట పాడుతున్నట్లున్నది మీ ఆవిడ లోపల ఏదో పాట పాడుతున్నట్లుంది ఇంకా ఎవరున్నారు లోపల ఇంకా ఎవరున్నారు లోపల ఎవరూ లేరు ఎవరూ లేరు ఒకటే కూర్చొని పాడుకుంటున్నది ఒకతే కూర్చొని పాడుకుంటున్నది ఆవిడ పాడటం మొదలు పెట్టింది అంటే ఇంకా లోకంలో ఉండదు ఆవిడ పాడటం మొదలు పెట్టింది అంటే ఇంక ఈ లోకంలో ఉండదు చూడు ఎవరో తలుపు కొడుతున్నారు చూడు ఎవరో తలుపు కొడుతున్నారు ఎవరూ లేరు ఎవరు లేరు తలుపులు గాలికి కొట్టుకుంటున్నాయి తలుపులు గాలికి కొట్టుకుంటున్నాయి ఏమిటి నీ వేలికి రక్తం వస్తున్నది ఏమిటి నీ వేలికి రక్తం వస్తున్నది ఇందాక ఆ పెన్సిల్ చెక్కుతుంటే వేలు కోసుకున్నది ఇందాక పెన్సిలు చక్కుతుంటే వేలు కోసుకున్నది సుబ్బారావు రవి మాట్లాడుకోవటం లేదెందుకు సుబ్బారావు రవి మాట్లాడుకోవటం లేదెందుకు వాళ్ళిద్దరూ పోట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ పోట్లాడుకున్నారు ఇద్దరికీ కోపం ఎక్కువ ఇద్దరికి కోపం ఎక్కువ ఒకరినొకరు తిట్టుకుంటారు ఒకరినొకరు తిట్టుకుంటారు డ్రిల్స్ రెపిటేషన్ డ్రిల్ స్టార్ట్ సరళ పాఠం సుశీల కోసం రాసిందా విమల కోసం రాసిందా సరళ పాఠం సుశీల కోసం రాసిందా విమల కోసం రాసిందా ఎవరి కోసం రాయలేదు ఎవరి కోసం రాయలేదు తన కోసమే రాసుకున్నది తన కోసమే రాసుకున్నది రవి ఈ పని కోసం చేశాడు రవి ఈ పని కోసం చేశాడు తన కోసమే చేసుకున్నాడు తన కోసమే చేసుకున్నాడు వేలు కోసుకున్నది వేలు కోసుకున్నది శర్మ పెళ్లి చేసుకోడు శర్మ పెళ్లి చేసుకోడు కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి సుశీల తనలో తాను మాట్లాడుకుంటున్నది రవి శర్మతో మాట్లాడుతున్నాడు రవి శర్మతో మాట్లాడుతున్నాడు శర్మ రవితో మాట్లాడుతున్నాడు శర్మ రవితో మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు సరళం తిడుతున్నది సరళ సుశీలం తిడుతున్నది సరళ సుశీలం తిడుతున్నది అంటే వాళ్ళిద్దరూ తిట్టుకుంటున్నారు అంటే వాళ్ళిద్దరూ తిట్టుకుంటున్నారు సబ్స్టిట్యూషన్ డబ్బిచ్చాడు అతను వాటికి అతను వీటికి డబ్బిచ్చాడు అతను అన్నింటికి డబ్బిచ్చాడు అతను కొన్నింటికి డబ్బిచ్చాడు అతను ఎన్నింటికి డబ్బిచ్చాడు సుశీల ఉత్తరం రాసుకున్నది సుశీల ఉత్తరం చదువుకున్నది మాట్లాడుకుంటున్నారు పోట్లాడుకుంటున్నారు సరళ తనలో తాను మాట్లాడుకుంటున్నది రవి పుస్తకం వ్రాసుకున్నాడు రవి పుస్తకం తెచ్చుకున్నాడు పిల్లలు కొట్టుకుంటున్నారు తిట్టు పిల్లలు తిట్టుకుంటున్నారు రెస్పాన్స్ డ్రిల్ సుశీల ఎవరికోసం పాడుతున్నది తన కోసమే పాడుకుంటున్నది శారద ఎవరి కోసం రాసింది తన కోసమే రాసుకున్నది అతను ఎవరికోసం చదువుతున్నాడు విమల ఎవరికోసం పూలు తెస్తుంది తన కోసమే తెచ్చుకుంటుంది రవి కోసం పూలు కొయ్యాలి తన కోసమే కోసుకోవాలి కమల రవిని చూస్తున్నది రవి కమలను చూస్తున్నాడు అంటే అంటే ఒకరినొకరు చూసుకుంటున్నారు శ్యామల సుబ్బారావును తిడుతున్నది సుబ్బారావు శ్యామలను తిడుతున్నాడు అంటే వాళ్ళిద్దరూ అబ్బాయి మలతో మాట్లాడుతున్నది కమల సుగుణతో మాట్లాడుతున్నది అంటే వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు